జనాపతిమహక్రవస్త జ్యేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనుష్ణోతి సాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యం వందే గురుపరంపరా దుబ్వాద్యాయతనం స్వశబ్దాత్ ముక్తోపసృప్య వ్యపదేశాత్ ఎక్కడున్నామండి ఆ సూత్రానే చెప్పాలి ఓకే ముక్తైరుపసృప్యం ముక్తోపసృప్యం దేహాదిషు అహం అహమస్మి ఇది ఆత్మబుద్ధి అవిద్య ఎంత బాగా చెప్పారు చూడండి అదే అక్కడే ఉంది సర్వేషాన్న ప్రత్యక్ష అక్కడే ఉంది సో అవిద్య మనం అంటూ ఉంటాం అవిద్య అంటే అజ్ఞానము అని ఏమన్నా దొరకలేదా మొదట అధ్యాయం మూడో పాదం మొదటి అధ్యాయం మూడో పాదం మొదటి అధికరణం సో అవిద్య అని అంటూ ఉంటాం అవిద్య అంటే అజ్ఞానము అని అర్థం ఏమంటే అవిద్య అన్న ఇప్పుడు సంసారులు ఎలా ఉంటారంటే మీరు అజ్ఞానులు అంటే ఇష్టపడరు లైక్ చేయరు ఆ సో మేము జ్ఞానులమని అనుకుంటూ ఉంటాం మాకు అన్నీ తెలుసు కదా మమ్మల్ని పట్టుకున్న అజ్ఞానులు అంతా ఇవ్వయా అని అనుకున్నాం తర్వాత నేను ఇంకో చిత్రమైన సమస్యని ఎదుర్కొంటున్నాం అంటే ఏదాంత పాఠం చెప్పకుండా మౌనంగా ఉంటే సమస్యలు పాఠం చెప్తుంటే వస్తాయి సమస్యలు ఏంటంటే ఆ సమస్య ఇప్పుడు ఇక్కడ శాస్త్రంలో అజ్ఞానిని వర్ణిస్తాం సంసారిని వర్ణిస్తారు ఎలా వర్ణిస్తారు ఖక్ వర్ణిస్తారు మంచి స్ట్రాంగ్ టీ షుగర్ లేకుండా ఉంటే ఎలా అవుతుందో అలా అవుతుందో వర్ణన కదండీ సంసారిని ఎలా వర్ణిస్తారంటే వీడు అహంకార అని వర్ణిస్తారు అహంకారమునే మద్యాన్ని త్రాగి వీడు మద్య వీడు నిషాలో ఉన్నాడు అని వర్ణిస్తారు కదండీ లేకపోతే ఒక చోట శ్రీకృష్ణుడు మోఘాశాహ మోఘ కర్మాణ అని అంటాడు వీళ్ళ వీళ్ళ ఆశలు వీళ్ళు ఆ ఆశలు అంటే కోరికలు ఆ కోరికలను తీర్చుకుందుకు వీళ్ళు చేసే కర్మలు ఇవన్నీ కూడా వ్యర్థము వర్ణిస్తారు ఎవండి అక్కడ భాష్యంలో ఏమైనా ఉంటుందో మోఘ కర్మాణ అంటే అగ్నిహోత్రాది అని ఉంటుంది నేను భాష్యం భాషను చూసి చూస్తే మనకు తెలుస్తుంది అటువంటి శ్లోకం వచ్చినప్పుడు ఎవరు వర్ణిస్తాము నేను నేను ఒక ఆలోచన చేశాను ఇదంతా మొత్తం ఐడియా అంతని ఒక్క వాక్యంలో చెప్పడానికి ఉపాయం ఏమిటి అని దాని మీద ఆలోచిస్తే నాకు ఏమంత వచ్చిందంటే పీపుల్ ఆర్ క్రేజీ అని అని అన్నానిపించింది ఐ డోంట్ సే యూఆర్ క్రేజీ ఐ సెట్ పీపుల్ ఆర్ క్రేజీ అంటే సంసారం అలా ఉంటుంది ఏ క్రేజీ క్రేజీ అని అని అసమానం క్రేజీ అన్నది కాబట్టి కొంచెం ఆల్టర్నేట్ ఏదైనా అంటే బాగుంటుందని పీపుల్ ఆఫ్ నట్స్ అని అన్నాను ఎక్కడ ఎవడో పట్టుకుంటే విని నేను పట్టుకున్నాను అది సరే పాఠం చెప్తున్నాను నేను పాఠం చెప్తే సందర్భం వచ్చింది సందర్భం వచ్చి పీపుల్ ఆఫ్ నట్స్ అన్నాను నేను అంటే అంటే అందరూ నవ్వుతారు కూడా ఎందుకంటే ఒక ఎక్స్ప్రెషన్లో ఉండే అందాన్ని బట్టి నవ్వుతారు దాంట్లో హతవ్వాల్సిందేమీ లేదు It is a matter for uh, laughing and enjoying and also recognizing that we are in samsara. That is a kind of pain. It is pain. If you say, Sarvan khalvedam brahmaan, people are not sindhka outtaharun. So, you can say, Sarvan khalvedam brahmaan, and you can say, Sarvatma bhavaan. పీపుల్ ఆర్ క్రేజీ అన్నది వివేకానికి సంబంధించిన విషయం ఆత్మ అనాత్మ వివేకం ఉంటే వాడు బుద్ధిమంతుడు ఆత్మ అనాత్మ వివేకం లేనివాడు బుద్ధిహీనుడు అని అలాగే శాస్త్రంలో అలా వర్ణిస్తారు కాబట్టి మరి ఒకళ్ళు బుద్ధిమంతులు ఇంకోళ్ళు బుద్ధిహీనులు ఎలా అవుతారు అందరూ బ్రహ్మే కదా అని ఇక్కడ ఉన్నదానికి అక్కడ దానితోటి అక్కడ ఉన్నదాన్ని ఇక్కడ దానితోటి ముడిపెట్టి అలాగా వ్యాఖ్యానం చేయటము అదంతా కూడా చాలా ప్రాబ్లంతో కూడిన విషయం ఇట్ ఇది ఆల్ ఎ హ్యూజ్ ప్రాబ్లం వివేక ఆత్మానాత్మ వివేక ప్రక్రియ దగ్గర మీరు సర్వం కల్వేదం బ్రహ్మా దాంట్లోకి మోసుకురాకూడదు ఎందుకంటే ఆత్మ అనాత్మ రెండింటికి ఉండే తేడాను తెలుసుకుని అది ధరిస్తే సాధన స్టెప్ సాధన మార్గంలో చర్చించేప్పుడు వీడు సాధ్యము సిద్ధము బ్రహ్మ సర్వం బ్రహ్మ అనే అజాతవాదాలు అంతా దాంట్లో మోసకొచ్చి పెట్టారనుకోండి ఎడితే చర్చ ఉండదు సాధన అనేది సో ఇలాంటి ఇబ్బందులు ఇవ్వకుండా ఉంటాయి సో సో శంకరులు ఓ చోట వీడు దేహమే ఆత్మని అనుకుంటాడు వాడేం పండితుడు వాడు పండితుడు ఎలా వాడు మూర్ఖుడే అవుతాడు కానీ అని అంటారు దీంట్లో అకర్ కర్మకర్మ పశ్య పశ్యేతనే భాష్యం దగ్గర క్షేత్రజ్ఞ భాష్యం దగ్గర అంటాడు అంటారు మరో తోట ఏమంటారు పండితాపస అంట అపద సో నేటి బీరకా ఇలాగా అని ఇలాగంటే పదప్రయోగాలు చేస్తారు సర్వం గల్విధం బ్రహ్మాన్ని తెలిసే చేస్తారు సో ఎనీవే ఇటువంటి కాంప్లెక్సిటీ కొన్ని ఉంటాయి టీచర్స్ ఉంటే ఇటువంటి సమస్యలు కొన్ని తీసుకుంటాయి ఫస్ట్ అవిద్య అజ్ఞానము అజ్ఞానం ఏమిటంటే దేహము మొదలైన వాటి ఎందు అవి అనాత్మలు అని తెలియకుండా అవి వేసేస్తేనే సరిపడుతుంది అంటుందండి అనాత్మలోని గుర్తించకుండగా వాటి ఎందు ఆత్మభావంలో కలిగి ఉంటే అవిద్య తర్వాత నమతూజనాదౌ రాగ తత్పరిభవాదౌద్వేష తదుద దర్శనాద్ భయం మోహే అంటే దేహమే ఆత్మాని ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడేమవుతుంది ఆ దేహమునకు సన్మానం తత్ పూజనాదవు దేహానికి సన్మానం చేస్తారు సన్మానం చేసినప్పుడు రాగము ఆసక్తి బయలుదేరుతుంది అంటే అలాంటి సన్మానాలు కావాలి అనే ఆసక్తి బయలుదేరుతుంది కొంతమంది సన్మానాలు కావాలని చేయించుకుంటారు డబ్బు ఖర్చు పెట్టి చేయించుకుంటారు ఆ డబ్బు కూడా ప్రజల దగ్గరే వసూలు చేస్తారు ప్రజల దగ్గర వసూలు చేసి ప్రజలను సన్మాన కార్యక్రమంలో వాళ్ళని ప్రవేశపెట్టి వాళ్ళ చేత సన్మానం చేయించుకుని ఆ సన్మానంలో ఈ ప్రజలందరినీ క్యూలు నిలబెట్టి వాళ్ళకి తీర్థ ప్రసాదాలు ఇస్తారు పీపుల్ ఆర్ ఎవనాలు కూడా వాటి చేయి నిజంగా సో దేహం యొక్క పూజ ఎందు రాగముంటుంది తర్వాత దేహమునకు పరిభవం చేస్తే అంటే దానికి కష్టం కలిగించిన కష్టం అంటే ఫిజికల్ కష్టమే కనక్కర్లా దేహాది మనస్సు అని కూడా అంటున్నారు కనుక అవమానం చేసినట్లయితే ద్వేషము ఇలా ఉంటాయి తర్వాత తదుచ్ఛేద దేహము నశిస్తుంది అని అనిపిస్తుంది తెలుస్తూ ఉంటుంది కనపడుతూ ఉంటుంది ఇప్పుడు మృత్యు చాలా విచిత్రమైనది అది దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఎప్పుడూ దూరంగా ఉండదు అది ఎప్పుడో అప్పుడు కబలిస్తుంది ఆ కబిలించటంలో మృత్యునికి సమహ అని పేరు అది ఎవరిని స్పేర్ చేయదు ఇట్ డజంట్ రికగ్నైజ్ గ్రేట్నెస్ ఇట్ ఇట్ ఈజ్ అటర్లీ ఇండిఫరెంట్ ఇక కాలం యొక్క స్వరూపం అంటుంది ప్రకృతి ఇవన్నీ కూడా చాలా ఇండిఫెండెంట్గా ఉంటాయి అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏదైనా ఒక పదార్థం ఎక్కువగా తిన్నారనుకోండి మీరు ఎంతటి మహాత్ములైనా ఈ రెండు వచ్చి కడుపులో పొట్లు వచ్చి తేర నాట్ అవాయిడ్ దిట్ ఆ ప్రకృతి చాలా ఇండిఫరెంట్గా ఉంటుంది సనివేస్తూ ఉంటుంది ఈయన మహాత్ముడు సరిగ్గా కప్పుకోలేదు ఎక్స్పోజ్ అయ్యాడు ఒళ్ళే మహాత్ముడు జ్ఞాని అని ఏమీ ఉండదు ఆ ఎక్స్పోజ్ అయిపోతాడంతా ఈ విల్ డై ఆల్సోట్ కనిపిస్తుంది కాబట్టి ప్రకృతి చాలా ఇండిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సర్వత్రా మృత్యువుని ఎప్పుడైతే చూస్తాడో తను కూడా చచ్చిపోతానేమో అని భయపడుతుంది భయం తర్వాత ఈ దేహాన్ని పరిరక్షించుకోవాలనే మోహము ఇవ్వండి ఇవన్నీ కూడా అజ్ఞానం నుంచి వస్తూ ఉంటాయి ఇత్యం అయం అనంతభేద అనర్థం వ్రాత ఈ కాపీ ఇంకొకటి ఉందా అయిపోయేవే స్పేర్ కాపీస్ లేవు కదా ఇంకా ఓకే సంతత సర్వాన్న ప్రత్యక్ష సో ఈ విధంగా అయం అయం అనర్థవ్రాత నక్ష ఈ అనర్థముల సముదాయం సంసారంలో మనం మూసేటువంటి అనర్థాలకి హద్దే ఉన్నాము కదా ఒకదాని తర్వాత ఒకటి అలాగా ఆ అనర్థాలు అలా వస్తు ఉంటాయి ఒక కష్టం తర్వాత ఒక కష్టం వసుకొని ఉంటాయి తర్వాత మనం చేసే పనులు ఉంటాయి అవి ఎప్పటికైనా తిగుతాయా మీ మీకు గుర్తుంటే ఇప్పుడో పదో ఏటో పదిహేను ఏటో ఇరవై ఏటో ఎప్పుడు మీకు మీకు బాధ్యత తెలిసినప్పటి నుంచి అంటారు అలా బాధ్యత తెలిసినప్పటి నుంచి బాధ్యత తెలియనంత వరకు చిన్నపిల్లల్లాగా ఆడుకుంటూ ఉత్సాహంగా గడిపేసిన కాలం ఆ కాల అయిపోయింది బాధ్యత తెలిసిన నాటి నుండి ఇప్పటిదాకా మీరు వర్క్ చేస్తూనే ఉన్నారు సమస్యలు వస్తూనే ఉంటాయి వర్క్ చేసి వాటిని పరిష్కరిస్తూనే ఉంటారు ఎప్పుడైనా మీకు దానికి ఒక అంతం అనేది కనపడిందా ఈనాటి వరకు కనపడలేదు ఎప్పుడో భవిష్యత్తులో కనపడుతుందని మీరు అనుకుంటూ ఉంటారు ఎలా కనపడుతుందో కనపడము ఈ అజ్ఞానం ఉన్నంత వరకు ఈ మోహము ఉన్నంత వరకు ఈ అనర్థ సముదాయము సంతత అలా ప్రవాహ రూపంగా ఉంటూనే ఉంటుంది అనంత భేద దీంట్లో రకరకాలు అందరి కష్టాలు ఒక రకంగా ఉండవు ఒకటి కష్టం ఒక రకంగా ఉంటే ఇంకొకటి కష్టం ఇంకో రకంగా ఉంటుంది చాలా చిత్ర చిత్రములైన కష్టాలను మనుషులు అనుభవిస్తూ ఉంటారు ఏ ఒక్కడి కష్టము ఇంకొకటి కష్టంతో పోల్చదగ్గది కాదు ప్రతివాడికి తన కష్టమే అన్నిటికంటే విశిష్టమైనది విలక్షణమైనది అని అనిపిస్తూ కాబట్టి ఇది ఎలాగంటే కురుపు ఉందనుకోండి కురుపు కురుపు వేయడం ఈ కురుపు కాలి మీద వేసిందనుకోండి ఏమంటాడు కాలి మీద చేతి మీదో నడువు మీదో వేస్తే పర్వాలేదు కానీ కాలి మీద వేస్తే ఎలాగంటే అడుగు తీసి అడుగు వేయడానికి లేదంటాడు పోనీ ఈసారి కాలు మీద చేతి మీద వేసింది అనుకోండి ఈ చేతి మీద వేస్తే ఎలాగండి కాఫీ తాగడానికి లేదు భోజనం చేయడానికి లేదు ఏ నడువు మీదో కాలు మీదో లేకపోతే తొడ మీదో వేస్తే ఏదో కాలక్షేపం చేస్తా కానీ చేతులు కట్టేసినట్టుగా అంటాడు ఎక్కడ వేసినా ఇదే సమస్య కాబట్టి కనుక కనుక వీడికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నంత కాలమో ఆ గడ్డలు వస్తూనే ఉంటాయి నేను నేను అనుభవించాను కాబట్టి నేను చెప్తున్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నంతకాలం గడ్డలు వస్తూనే ఉంటాయి ఏ ఈ గడ్డలు వస్తే ఆయుర్వేద హోమియోపతి అని పరుగులు తీస్తాడు ఎవరు నేను ఇన్ఫెక్షన్ అప్ప అది ఇన్ఫెక్షన్ అనే సంగతి గుర్తించి యాంటీబయాటిక్ తీసుకుని దాని నుంచి బయటపడాలి తప్ప ఆయుర్వేదం హోమియోపతి యునాని ఇలా పరుగులు తీస్తే అదే వర్కౌట్ కాదు యూ హ్యావ్ టు నో ది డిసీజ్ కరెక్ట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఇట్ ఈజ్ అబౌట్ వన్స్ సఫరింగ్ అండ్ దట్ హ్యాస్ టు ఎండ్ అంతే కదండి ఇట్ ఈజ్ అబౌట్ ద సఫరింగ్ దట్ హ్యాస్ టు ఎండ్ ఒక ఆయన ఉన్నారు మీరు స్వాములు కూడా అలోపతి వాడతారా అని అడిగారు అంటే ఏం చేయాలి స్వాములు అంటే ఆయుర్వేదయే వాడాలి స్వాములు చూడు రోగం వస్తే మందు వాడతాం ఏ మందు తగ్గుతుందంటే ఆ మందు వాడతాం దానికి అలోపతి అవనాయి ఆయుర్వేద అవని లేకపోతే ఏదైనా అవ్వ ఇప్పుడు ఫలానా మట్టి ఉంది కా మిట్టి అని ఓ మట్టి ఉంది ఆ మట్టితోటి ఒళ్ళు తోగుతుకుంటే స్కిన్ ప్రాబ్లమ్స్ పోతాయి అని ఒక ప్రసిద్ధి ఓకే స్కిన్ ప్రాబ్లం వచ్చినవాడు ఆ ముల్తాను మట్టి కొనుక్కొని దాంతో నోముకుంటాడు ఈ ముల్తాన్ ఎక్కడుంది అదంతానవసరం నోకి పరిష్కారం అంతే చదివే కాబట్టి అనంత భేద ఈ సంసారుల యొక్క దుఃఖాలున్నా చూసారా అనంతములైన భేదములు భేదములతోటి ఉంటాయి సర్వేషాన్నః ప్రత్యక్ష ఇది మన అందరికీ అనుభవంలో ఉందంటున్నారు Naha he includes everyone. So that people మహా పాపాయ హి ఇన్క్లూడ్స్ ఎవ్రీ వన్ సో దట్ పీపుల్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ సేషా నత్యక్షణ అవిద్యారాగద్వేషాదిదోషముక్త ఉపసృతానికి భిన్నంగా ఆ సంసారానికి bhinnanga. Opposite, అంటే ఏమిటి సంసారానికి భిన్నంగా అంటే ఏమిటి అవిద్య రాగము ద్వేషము భయము మోహము వీటి వల్ల కలిగేటువంటి అనర్థముల సమూహములు వీటన్నిటి నుండి వాడు విముక్తుడైపోతాడు వీటన్నిటి నుండి ఫ్రీ అయిపోతాడు ఎప్పుడు ఎలా ఫ్రీ అయ్యి వాడేం చేస్తాడు ఆ స్థానాన్ని చేరుకుంటాడు సంసారంలో ఉన్నంతకాలం వీటి నుంచి ఫ్రీ అయ్యే ప్రసక్తే లేదు వీటి వీటి విముక్తుడై ఆ స్థానాన్ని చేరుకుంటాడు అని ఆ మంత్రం ప్రారంభమైనది ద్యూ భూ ఆది అనే ప్రారంభమైన మంత్రము సో తమేవైకం జానథ ఆత్మానం అన్యావాచో విముంచమృత యేష సేతు మీరు పొందదగిన స్థానమది ఈ అజ్ఞానము మొదలైన దోషముల నుండి విముక్తులైన వారందరూ ఆ స్థానాన్ని పొందుతారు అని ఆ విధంగా పరిచయం చేశారు మనకి కాబట్టి ఆ స్థానము సో యస్విన్ యౌహన్ వర్ణింపబడిన స్థానము అదేమిది మోక్షమును పొందిన వారి జీవన్ముక్తుల చేత పొందబడేది అది మనం గుర్తులో పెట్టుకుని అదేమిటో నిర్ధారించాలి దాన్ని జడమైన ప్రధానము అని చెప్పకూడదు జడమైన ప్రధానము అంటే ఈ మోక్షమును పొందిన జీవన్ముక్తులు ఆ జడమును పొందుతారు అని చెప్పినట్టు అవుతుంది సో మొత్తం బ్రహ్మసూత్రం అంతా కూడా సాంఖ్య నిరాకరణమే ఉంటుంది బ్రహ్మసూత్రంలో సర్వత్రా మీకు సాంఖ్య నిరాకరణ ఉంటుంది గీతాభాషంలో సర్వత్రా పూర్వమే మాంసా నిరాకరణ ఉంటుంది ఇది ద స్ట్రక్చర్ లైక్ దాట్ ఇతి ద్యుబ్్యాయతనం ప్రకృత్యా వ్యపదేశో కాబట్టి ద్యుభు మొదలైన వాటి యొక్క ఆశ్రయమేదో అది ఏ ముక్తుల చేత అంటే ముక్తిని పొందిన చేత పొందబడే గమ్యస్థానము అని ఈ విధంగా వర్ణింపబడింది కాబట్టి ఏది ద్యులోక భూలోకములకు ఆశ్రయమో దానిని ముక్తిని పొందిన వారు చేరుకుంటారు అని వర్నించారు కాబట్టి ఆ ద్యులోక భూలోకములకు ఆశ్రయమేది అని మీరు నిర్ధారించే సమయంలో దానిని ముక్తులు చేరుకుంటారు అనే విషయం మనసులో పెట్టుకుని మీరు అవును అది ముక్తుల చేత పొందబడేది అని ఎక్కడ చెప్పారు कथम उते कथं अलांते भिदे हृदयग्रंथि छिज्यशया क्षीयते चाक दृष्टे परावरे ్రవీతి తమపాషముపైతి దివ్యం కాబట్టి అలా ఎలా చెప్పారంటే తస్ పరావరే దృష్టే ఆ మంత్రం విద్య హృదయ గ్రంథి సో ఆ అది తెలియబడగా తస్మిన్ దృష్ట అది తెలియబడగా దృష్టి అంటే సాక్షాత్కరించబడగా అంటే తెలియబడగా తస్మిన్ అంటే ఏది ఏదైతే ద్యూ భూలో భూలోకములకు అది టూ టు ఫైవ్ ద్యు అని చెప్పింది టూ టు ఫైవ్ ఉండకోపనిషత్తులో మంత్రం తస్మిన్ పరావరే దృష్టే అంటే ఇప్పుడు ఆ లక్ష్యము ఆ గమ్యము దాన్ని మనం బ్రహ్మ కాదు ప్రధానం అంటాడు వాడు అక్కడ పేచి ఓకే ఆ బ్రహ్మ ఆ భూలోకమునకు ద్యులోకమునకు ఆశ్రయమైనది తస్మిన్ దాన్ని తెలుసుకోవాలి దృష్టే అది ఇంకా ఎట్టిది పరావరే పరా అవరా అంటే కారణం అవరా అంటే కార్యం చూడండి ఇప్పుడు మట్టి కార్య కారణము కుండా బాణ ఇత్యాదులు కార్యములు వాస్తవంలో మట్టి అన్న కుండా బాణ ఈ సర్వము అయ్యి ఆ పరబ్రహ్మయే మీరు కారణమని ఏదనుకుంటున్నారో అది పరబ్రహ్మయే కార్యమని ఏదనుకుంటున్నారో అది పరంబ్రహ్మయే సర్వం కల్పిన బ్రహ్మ కాబట్టి కారణమూ అదే ఇప్పుడు పిండి రొట్టె ఇప్పుడు ఆహారము మాట అంటే ఆ పిండి ఆహారమే రొట్టే ఆహారమే కారణము ఆహారమే కావ్యము ఆహారమే ఎందుకంటే ఆహారము అనే పదంలో ఇవన్నీ విడిపోతాయి అదేవిధంగా పరబ్రహ్మా అన్నప్పుడు ద్విలోకము భూలోకము అన్నీ దాంట్లో విడిపోతాయి పంచభూతములు దాంట్లో విలీనమైపోతాయి అటువంటి పరావరే తస్మిన్ దృష్టే ఆ పరబ్రహ్మను తెలియబడగా ఏమవుతుంది హృదయ గ్రంథి భిద్యతే హృదయమునందలి ముడి విడిపోతుంది హృదయంలో ముడి ఏమిటో చెప్పుకుంటారా ఆ మంత్రం దగ్గర శంకరులు కామహా ఆ మంత్రం దగ్గర అంటే వీడు హృదయంలో కామనల్ డిజైర్స్ డిజైర్ అంటే ఏదో బంగారపు నెక్లెస్ చూసి ఇది నాకుండాలి అని కోరితే అది డిజైర్ అది ఎలాగో డిజైరే కానీ అంతకంటే సూక్ష్మంగా ఉంటాయి డిజైన్స్ ఇప్పుడు మహాత్ములు ఉన్నారనుకోండి ఆయన దగ్గర డిజైన్ ఉంటుంది ఏమిటి ఆ డిజైరు ఆయన డబ్బు అక్కర్లేదు అంటాడు బంగారం అక్కర్లేదు అంటాడు సంసారం అక్కర్లేదంటాడు కానీ పేరు ప్రతిష్టలు కావాలంటాడు రిజల్ డిజైన్ డిజి డిజైన్ లేకపోతే ఆశ్రమం పెద్దది అవ్వాలంటాడు లేకపోతే ఇదంతా మొత్తం అన్ని చోట్ల ఇండియాలో ప్రతి సిటీలోనూ ఒక ఆశ్రమం కట్టాలంటాడు డిజై డిజైన్ పెద్ద డిజైన్ లేకపోతే ఇప్పుడు గవర్నర్ గారు మన దర్శించడానికి రావాలంటే ఇది పెద్ద సమస్య గవర్నర్ గారు దర్శించడానికి రావాలి వారు మన మనకి దండం పెట్టాలి మనకి శిష్యులు అవ్వాలి శిష్యుడిని బట్టి గురువు గరికెట్ చేస్తుంది శిష్యుడు నేర్చుకున్నాడని కాదు నేర్చుకున్నాడు కాబట్టి ఈయన గురువు గొప్పవాడు కాదు వీడు నేర్చుకున్నాడండి తత్వాన్ని తెలుసుకున్నాడు ఈ తత్వాన్ని వీడికి నేర్పినవాడు వీడే ఈయనే అని అలా కాదు ఆయనేమో పెద్ద ఆఫీసర్ అండి ఆయనే ఈయనకి శిష్యుడు మరి ఇప్పుడు పీపుల్ ఆర్ ననకపోతే ఏమన్నా చెప్పండి అలాగే నాలా ఇంకేమన్నా అనాలా సో అలాగే అదే ఒకటి సార్ ఇంకా తర్వాత నాకు స్వర్గం కావాలి డిజై తర్వాత నాకు మోక్షం కావాలి డిజై అనుకుంటే డిజైర్ కింద వర్ణించారు సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వా సమత్వ యోగ ఉచ్యతే అన్న చోట భాష్యంలో మోక్షమునందలి కామన కూడా నీవు విడిచిపెట్టును ఇవో పరీక్ష పేసవ్వాలనే కోరికెందుకు నువ్వు శుభ్రంగా కష్టపడి చదువుకుంటూ ఉండు గుర్తొచ్చినప్పుడు అవ కోరిక పెట్టుకోవడం అవన్నీ కష్టపడి చదువుకో ఏమవుతుందో చూద్దాం పైస్ అవుతామో ఫైల్ అవుతావో విల్ సీ దాట్ అన్నట్టు ఉండాలి తప్ప కాబట్టి మనము అజ్ఞానాన్ని పరిహరించి జ్ఞాన నిష్ఠులమై ఉండాలి మోక్షం వస్తుందో ఏమొస్తుందో చూద్దాం అలా ఉండమన్నారు కాబట్టి హృదయ గ్రంథి డిజైర్ ఈ డిజైర్ ఎక్కడి నుంచి ఈ దేహమే నేను అనే అభిమానాన్ని బట్టి ఆ ముడి అడిగిడిపోతుంది ంటే ఏమిటో తెలుస్తుందండి ముడికి క్యాన్సర్ అని పేరు క్యాన్సర్ అంటే ముడి గ్రంథి మీకు దేహంలో సెల్స్ యొక్క స్ట్రక్చర్లో లో ముడి వస్తుంది ఆ ముడి పడిందంటే క్యాన్సర్ అక్కడ అది ప్రాలిఫరేట్ అవుతూ ఉంది దాంతో దేహం అంతా కూడా నష్టపోతుంది ముడి ఇక్కడ ఉన్నా దేహం నష్టపోతుంది దేహంతో కూడా దుఃఖాన్ని అనుభవిస్తుంది కాబట్టి ముడి అదేవిధంగా మనస్సులో కూడా మన మనస్సుల్లో కూడా ఈ గ్రంథులు ఉంటాయి మనుషులు ఏవో గ్రంథుల్ని నిర్మాణం చేసుకుని దుఃఖిస్తూ ఉంటారు గ్రంథి ఏదో గ్రంథి అది ఆ గ్రంథి పడుతుంది పట్టేస్తుంది పట్టేసినప్పుడు దాని నుంచి వాడు బయటపడలేదు ఇప్పుడు ఆఫీసులో వీఆర్ఎస్ ఒక ఆయన అప్లై చేశాడు వాలంటరీ రిటైర్మెంట్కి అప్లై చేశాడు అప్లై చేస్తే వాళ్ళు రిలీవ్ అందరినీ రిలీవ్ చేస్తే ఈయన్ని రిలీవ్ చేయలేదు ఒకందుకు వాళ్ళు చేయలేదు దాంతో ఆయన మనసులో అందరికీ ఇచ్చి పంపించేసారు నేను మాత్రమే ఇక్కడ సఫర్ అయిపోతున్నానని అతను అలాగ ఫీల్ అయిపోతూ దుఃఖపడుతూ ఉండేవాడు నేను ఓదార్చేవాడు నువ్వేం సఫర్ కావట్లేదా నువ్వు బాగానే ఉన్నావు వాళ్ళేమీ కిరీటాలు పెట్టుకోలేదు వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్లే సఫర్ అవుతున్నారు నువ్వు ఉండి హాయిగా బాగానే ఉన్నావు నేను ఓదార్చేవాన్ని which is the truth caneta kada artham kadu oka grantha ante alage somma sankaram ledhu santanam kavali it's a grantha danto to valla alla safar avthone untaru fertility clinics ki potaru the fertility clinic lo the success percentage is 25% vaadu mundhe gustadu 25% and the amount of trauma that the lady has to undergo అది ఫూజ్ మీరు ఊహ చేయలేరు ఆ లేడీకి వన్ ఇయర్ టూ ఇయర్స్ ఆ ప్రాసెస్ పూర్తి వరకు కూడా ఇట్ మే టేక్ టూ త్రీ ఫోర్ ఇయర్స్ ఇట్ ఈ లైఫ్ ఈజ్ హెల్త్ లేడీకి హెల్ అయితే భర్తను ఆవిడ కూర్చొనేవాడు నెలకొనేవాడు ఎందుకంటే ఆవి దుఃఖంలో ఉంటుంది సంతానం ఇద్దరికీ కెలిపి కదా ఆవిడ ఒక్కటికే కాదుగా వీడికే కావాలిగా సంతానం వీడికే కావాలి ముఖ్యంగా జాయతే అస్యావితి జాయా వీడే వీడికే కావాలి సంతానం సంతానం కావాల్సినప్పుడు వీడు కష్టం అంతా ఆవిడిది ఆ పాయింట్ ఆవిడ అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది రేపు పొద్దున్న కొడుకు పుడితే తండ్రి గర్వంగా చెప్పుకుంటారు ఇప్పుడు నేను పడుతున్న బాధ అంతా కాదు మీరేమో సరిగ్గా పే యూఆర్ నాట్ పేయింగ్ ప్రాపర్ అటెన్షన్ అని అంటున్నాను అని దాంట్లో కొంత టూపు ఉండొచ్చు ఒకప్పుడు ఉండకపోవచ్చు కూడా ఫ్రస్ట్రేషన్ ఇతగాడు ఫ్రస్ట్రేటెడ్గానే ఉంటాడు ఇట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్ ఎందుకండి కష్టం అంతా ఎందుకండి వై నాట్ అండర్స్టాండ్ దట్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ మై చైల్డ్ అని అనుకుంటే పోయింది కదా అంటే ఆ గ్రంథి అంతే సంతానం లేకపోతే నరకానికి పోతావు సంతానం ఉంటే స్వర్గానికి పోతావు ఎలా ఉంది మాట సంతానం లేకపోతే పోయి నరకానికి కూడా ఓ పేరు పెట్టేశారు ఇంక మళ్ళీ బిగించి పెట్టేశారు ఆ నరకం పేరు పుమ్ ఎలా ఆ పేరు వింటూ ఉండగానే ఆ నరకంలో పడిపోతాం ఎంత పుణ్యం చేయొచ్చు ఎంత జ్ఞానమైనా ఉండొచ్చు ఎంతటి మహాత్ముడైనా ఎంత తపస్సైనా చేసి సంతానం లేని కారణంగా నువ్వు నరకంలో పడిపోతావు రామ రామ గ్రంథి హృదయ గ్రంథి ఓ బ్రహ్మచారి ఉంటున్నాడు వాడికి పెళ్ళి అవ్వలేదని బెగబెట్టుకుంటారు ఎందుకండి పెళ్ళి అయిన వాళ్ళని చూడండి మీరు పెళ్ళైన ఉన్నారు పెళ్ళి అయ్యి సన్యాసం తీసుకుంటే బాగుంటుందేమో అని తీసుకోలేక తీసుకోవడానికి ఆ ఇచ్చిన ఎంతోమందిని నేను ఎదుగు సతమతమవుతూ ఉంటాను ఉడికిపోతూ ఉంటాను అలా ఎందుకు వయ వైయుష్ంది అయితే వై ఎనీబడి షుడ్ బి మ్యారీడ్ నో నో వాట్ ఈస్ ది ప్రాబ్లమ్ ఇన్ మ్యా నో ప్రాబ్లమ్ ఇన్ మ్యారేజ్ దెరి నో ప్రాబ్లం ఇన్ నాన్ మ్యారేజ్ ఆల్సో ఒక గ్రంథత్ అంటే ఏంటది ఏ లడ్డు అది ఏ లడ్డు అది జిల్లికా లడ్డు అంటే జిల్లికా లడ్డు యం వచ్చితాయి వచ్చాయి పంట తెల్లని వాళ్ళు ఏం తెలియకపోయే వాళ్ళని దుఃఖిస్తాడు కాబట్టి హృదయం గ్రంథి కాదు మనం చేయాల్సిందల్లా ఏంటంటే మన దుఃఖాన్ని కలిగించేటువంటి ఆ గ్రంథిని పట్టుకుని తీసుకురాయాలి అదే జ్ఞానము అంటే విద్య ఆ జ్ఞానము ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే విద్యతే హృదయ గ్రంథి ద్విలోకము నా హృదయమునుందేగలదు ఆత్మస్వరూపంలోనే ఉంది అంటే వీడికి ఇంకా స్వర్గం వెళ్ళాలనే బెంగే లేదు అసలు సో ఛిద్యంతే సర్వ సంశయా ఇది దీన్ని ఎలా అర్థం చేసు దీన్ని అర్థం చేసుకోవడంలో కూడా కొంత సూక్ష్మమైన అంశము అంటే ఏంటంటే మీకు ఏదో డౌట్ రావడం అడగడం సమాధానం చెప్పడం ఇట్స్ నాట్ లైక్ దాట్ ద బేసిక్ ట్రూత్ తెలియందే మీకు ఫండమెంటల్ క్లారిటీ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ లైఫ్ వాట్ ఈజ్ డెత్ వాట్ ఈజ్ టైమ్ వాట్ ఈజ్ దిస్ బాడీ వై ఇస్ దిస్ బాడీ ఇలాంటి కొన్ని మౌలికమైన ప్రశ్నలకి సమాధానము మీకు మనస్సుకి పర్టికులర్గా ఎవరు చెప్పలేడు కూడా వాటికి సమాధానం అది చెప్పేది వినేది కాదు ఇట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు నో డీప్ విన్ అది యుగనా కమ్యూనికేట్ కమ్యూనికేట్ చేయడం కూడా కష్టం అంచేత కమ్యూనికేషన్ ఎప్పుడైతే పాసిబుల్ కాలేదో మీకు టోటల్ డౌట్స్ క్లారిటీ అన్నది ఎన్నడూ కుదరదు లాంటి అక్కడే శంకరులు ఏమన్నా సారంటే ఈ లౌకికులకి వచ్చే సంశయాల్ని ఎవ్వడూ తీర్చలేడు అని వేశారు ఈ శ్లోకం దగ్గరే ఉండక ఉండటంలో మీరు తీసి చూసుకోండి ఈ లౌకికులు అంటే సంసారంలో అనర్థం వాళ్ళు లేవనెత్తే సందేహాలకి మీరు ఎన్నడూ సమాధానం చెప్పలేరు వాడు ఇట్నించే అటు అట్నించేట్టు ఇలా స్లిప్ అవుతూనే ఉంటాడు ఏదో ఒక ప్రశ్న వేరెత్తుతూనే ఉంటాడు ఇది ఎయిన్లెస్ సిటీస్ కాబట్టి దట్ ఫండమెంటల్ క్లారిటీ చీకట్లో కూర్చుని ఒక చిత్రపటం యొక్క రూపాన్ని గురించి వాడు అడగడం వీడు చెప్పడం వాడు వీడు చెప్పడం అది ఎప్పటికీ తెలియ మాట కాదండి ఒక్కసారి దీపం వేసేస్తే వాడు చూసేస్తే ఇంకా అన్ని సంశయాలు తొలగిపోతాయి క్షీయంతే జాస్య కర్మాణి ఈ సాక్షాత్కారాన్ని పొందిన వాడికి సకల కర్మలు పోతాయితా కర్మ సంబంధం లేకుండా అయిపోతుంది అని వర్ణించారు ఆ లక్ష్యం అది ఆ ముక్తోపసృత్యము అట్టిది అది మనసులో పెట్టుకుని అది ఏమిటో చెప్పాలి ఊరికే ప్రధానం ప్రధానం అని చెప్తే సరిపడదు తర్వాత ఆ తర్వాత ఇంకా ఏమని చెప్పారంటే తథా తథా అంటే దృష్టాంతం చెప్పారు పైన పైన దృష్టాంతం ఇదేమో దారిష్టాంతికము దృష్టాంతం ఏంటంటే యథా నద్యందమానా సముద్రే అస్తంగచ్చంతి నామరూపే విహాయ అది పైన వాక్యం ఇది కింద నది మీరు నది తీసుకోండి నది ఎప్పుడు కూడా సందమానా ఇప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది ఇప్పుడు ఋషికేష్లో ఉన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించేది రాత్రి భోజనం చేసిన తర్వాత ఏదో కృష్ణమూసి ఇంక పడుకునే ముందు ఒకసారి బయటకు వచ్చి ఒకసారి ఆ గంగ గలగలగల్లా ప్రవహిస్తూ ఉంటుంది సరే చూసేసి దండం పెట్టుకుని వెళ్ళి పడుకుని నిద్రపోయి పొద్దున్న మళ్ళీ ఆఫ్టర్ సిక్స్ సెవెన్ అవర్స్ నిద్రలేసి మళ్ళీ చూస్తే గలగలగల్లా ప్రవహిస్తూనే ఉంటుంది అర్ధరాత్రి ఎప్పుడైనా మీరు తెలివి వస్తే ఉంటుంది ఎక్కడ అన్ ఇంటరప్టెడ్ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది దాంట్లో ఆశ్చర్యం ఏముందని మీరంటే ఐ డోంట్ హ్యావ్ ఎ రిప్లైనా సో గంగాలా ప్రవహిస్తూ ఉంటుంది నజ సందమానా మనిషి జీవితం కూడా అటువంటిది ఇట్ ఈజ్ నెవర్ ద సేమ్ నిన్న ఉన్నట్టుగా ఇవాళ ఉండదు నిన్నున్న సుఖం ఈరోజు ఉండదు నిన్నున్న దుఃఖం ఈరోజు ఉండదు ఈరోజు ఉన్న సుఖం రేపు ఉండదు ఈరోజు ఉన్న దుఃఖం రేపు ఉండదు ఇట్ ఈజ్ ఎవర్ చేంజింగ్ ఇంతటి అర్థము ఆ మానా అనే ఉండే సందమానా చానచ్చది సో వర్తమాన వర్తమానాలో కూడా ఆన శ్యానొచ్చింది వృత్తి వర్తనే ధాతువుకి శానొచ్చి చేరిస్తే వర్తమానం వచ్చింది ప్రజెంట్ కంటిన్యూస్ అల్టిమేట్గా సముద్రే అస్తంగచ్చింది సముద్రంలో కలిసిపోతాయి ఈ నదులన్నీ వెళ్ళి నామరూపే విహాయ నామం ఉండదు రూపం ఎందుకంటే మనిషి ఉంటాడు మనిషి ఇలాగ నదిలాగా జీవించి జీవించి జీవించి కలిసిపోతాడు ఆ ఆ మహాసముద్రంలో కలిసిపోతాడు దట్ ఇన్ఫినిట్ రియాలిటీ దాంట్లో కలిసిపోతాడు వీళ్ళు ఊరికే కలిసిపోయిన వాడు ఎక్కడ కలిసిపోయాడో యూ నెవర్నో మనం ఊరికే ఏవో ఇవి వస్తున్నావు గరుడు పురాణం అనో స్కంద పురాణం పుట్టుకొని వీడేమో అక్కడికి వెళ్ళాడు వాడు ఇక్కడికి వెళ్ళాడని వీరు క్యాల్కులేషన్స్ వేయడమే కానీ కలిసిపోయినవాడు ఎక్కడికి వెళ్ళాడు ఏడో ఊరికే ఏదో పురాణాల్లో ఇక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు అని విని ఒకటి చెప్పేవాడు ఇంకోటి చెప్పి వినేవాడు విని సంతోషిస్తూ ఉన్నాడు ఈ మధ్యనండి ఈ సత్సంగం పేరుతో జరిగేటువంటి తంతు చాలా చిత్రంగా తయారు సత్సంగం అని ఒక పెద్ద పందిరి ఒక వెయ్యి జనం పోగైపోతారు మైకి పట్టి పాటలు పడేది పాడేయడం తర్వాత ఆ పాటల్లో అప్పుడప్పుడు ఏమో వస్తుంది పాట అంటే దానికి ఏదో వాక్యం ఉంటుంది ఏదో చిన్నపిసరంత స్టేట్మెంట్ ఉంటుంది ఏంటి అర్థం లేదు పాట రైలే రైలే చుక్ చుక్ చుక్ రైలే అదే పడేచ్చు పడేచ్చు రైలు చుక్ చుక్ వెళ్తూ ఉంటుంది రైల్లో జనం ఉంటారు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు పాడే దాంట్లో ఏముంది ఏ అనవసరం పాడేసేయండి పాడేయడం అలాగే భక్తుల్ని రక్షించే వాడవు నీవేనాయ్యా పాడేసే ఆపదలను పోగొట్టేవాడవు నీవేనాయ్యా ఇవి మామూలు మీనింగ్ఫుల్ వాక్యాలు కొద్దిగా గొప్ప మీనింగ్ ఉంది బట్టి మరీ మీనింగ్లెస్గా చెప్పడం నాకు చేత కాదు ఏదో పాడేస్తూ ఉన్నావు నువ్వు దివి నుండి భూమికి వచ్చావాయా ఏమో పాడేయమే అండి ఏదో ఒకటి పాడేస్తూ ఉంటాం మమ్మల్ని అందరినీ దివికి పట్టుకుపోవాయా అది ఇలాగే గంటన్నర పాడేయడమే అంతే ఆర్కెస్ట్రా దీంట్లో కొంచెం వాయిస్ని కల్చర్ చేసి కొంత గంభీరంగా వినసొంపుగా పొద్దుగపు పాడేవాడు ఒకడైతే మరీ అసలు ఏమీ లేకుండా పాడేసేవాడు ఇంకొకటి అబ్బా చాలా చాలా సందర్భంగా జై రామ్ రామ్ అన్నా జయ రామా అది హిందీ అంటే హిందీ అయితే కొను హిందీలోలాగా హిందీ కాదండి సంస్కృతం హిందీలాగా చెప్తే లాగా పాడేస్తూ ఉంటుంది ఇవి వచ్చిన వాళ్ళందరూ తలకాయలు చూపేసేవాళ్ళు తలకాలు చూపుతారు డాన్స్ చేసేవాళ్ళు డ్యాన్స్ చేస్తారు ఇదంతా నేను ఎందుకు చెప్పాను సో చందమానా సో జనాలు ఈ సంసారం ఇలా అవి ఎవడు చూడొచ్చాడు అది అందరూ ఆ మహాసముద్రంలో కలిసిపోతారు అంటే నేను అనేది తత్వాన్ని తెలుసుకుందామనే ప్రో ఉత్సాహం ఎక్కడా కనపడదుడితే కాలక్షేపమే తప్ప టైం పాస్ ఓన్లండి ఇట్స్ అ డైక్యులక్షన్ సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఈ నది సముద్రంలో కలిసిపోతాం సముద్రం అంటే ఏదో కొద్దో గొప్ప మనకు కనపడుతూ ఉంటుంది తథా విద్వాన్ నామరూపే విహాయ మనందరం ఈ దేహాలను విడిచిపెట్టేసి ఎక్కడ కలిసిపోతామో అది ఎవడు చెప్పగలరు దాని గురించి దాన్ని ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి తప్ప ది సీక్రెట్ ఆఫ్ లైఫ్ అండ్ ది సీక్రెట్ ఆఫ్ డెత్ అది చెప్పేది తెలుసుకునేది కాదు దాన్ని అనుభవించి తెలుసుకోవాల్సిందే అనివే ఈ విద్వాన్ అంటే ఆత్మస్వరూపం తెలుసుకున్నటువంటి జ్ఞాని నామరూపే విహాయ నామరూపాలని విడిచిపెట్టేస్తాడు ఆత్మస్వరూపం తెలియనివాడు ఆ నామరూపాలను అలా పట్టుకుని వేలాడుతూనే ఉంటాడు జ్ఞాని నామరూపాలని విడిచిపెట్టేస్తాడు ఆల్ డెఫినెషన్స్ అండ్ డెసిగ్నేషన్స్ అన్నింటినీ విడిచిపెట్టేస్తాయి సో సముద్రే నామరూపే విహాయ విముక్త ఆ విధంగా విముక్తి రేపుతాడు పరాత్పరం పురుషముపైతి దివ్యం పరాత అంటే జగత్కారణమైన మాయాశక్తి కంటే పరం ఉత్కృష్టమైన ఆ పరమేశ్వరుణ్ణి దివ్యం చైతన్యస్వరూపుడైన ఆ పురుషుణ్ణి అంటే పూర్ణుడైన ఈశ్వరుణ్ణి ఉపైతి చేరుపూర్ణుము అని చెప్పారు బ్రహ్మణ ముక్తోపసృత్యత్వం ప్రసిద్ధం శాస్త్రే శాస్త్రంలో కూడా ముక్తులు పొందేటువంటి గోడు అది పరబ్రహ్మ అని ప్రసిద్ధంగా ఉంది ప్రధానము అని ఎక్కడ లేదు ప్రధానమును పొందుతా అని ఎక్కడా లేదు పరబ్రహ్మను పొందును చేతనుడైన పరబ్రహ్మను ముక్తుడు పొందును ఉన్నది అది యదా సర్వే ప్రముచ్యంతే ఇదే శ్లోకం నేను తంచుగా కూర్చేద్దాం అనుకుని ఆమె గుర్తురాక నిన్న కూడా ఏ కామా ఏష్య ృతో అత్ర బ్రహ్మ సమష్ణుతేవ మాధ ఈ శ్లోకం చాలా గొప్పదండి ఇక్కడ దీంట్లో ప్రతిపాదన ఏమిటంటే మనిషి ఉన్నాడు ఇక్కడ వీడి హృదయాన్ని ఆశ్రయించుకుని ఉన్న కామనలన్నీ ఎప్పుడు తొలగిపోతాయో యదా సర్వే ప్రముఖ్యండి అన్ని అంటే అలాగా అత్యంత సూక్ష్మములైన కామనలు కూడా లేకుండగా వీళ్ళు డిజైర్లెస్ అయిపోవాలి పర్ఫెక్ట్గా అంటే ఇలాగా దేహమునందరి అభిమానం చేత ఉదయించే సకల విధములైన కామనలు త్యాగమైపోతాయి ఎందుకంటే ప్రతి కామన కూడా దేహాభిమానాన్ని బట్టి అది ఉదయిస్తుంది కాబట్టి సకల కామనలు తొలగిపోయాయి అంటే దేహాభిమానం తొలగిపోతుంది అప్పుడు అథ మర్త్యహామృతో భవతి దేహాభిమానం ఎప్పుడైతే పోయిందో అప్పుడే వీడు జీవించి ఉండగానే ఇంకా జీవన ఈ దేహంలో ఉండగానే వీడు మరణ స్వభావము కలిగిన మనిషి అమృత స్వభావమైన పరబ్రహ్మైపోతాడు అత్ర బ్రహ్మ సమస్య ఈ దేహంలో ఈ జన్మలో ఇప్పుడు ఇక్కడ వీడు పరబ్రహ్మస్వరూపుడై ఉంటాడు ఆ డిజైర్లెస్నెస్ అంత ఇంపార్టెంట్ అండి మీరు డిజైర్లెస్గా కామన డిజైర్ కామన లేకుండా కర్మ చేశారు ఉంటే ఆ క్షణంలోనే యూఆర్ ఆల్రెడీ ఇన్ కమ్యూనియన్ విత్ పరం బ్రహ్మ ఆ డిజైర్లెస్నెస్ టేక్స్ యూ టు పరంబ్రహ్మ డిజైర్ టేక్స్ యూ అవే పరం బ్రహ్మ ఎంత ఇంపార్టెన్స్ డిజైర్కి ఇచ్చారు బుద్ధుడు కూడా అలాగే చెప్తాడు కాబట్టి ఇలాంటి వాక్యములన్నిటి అందరూ కూడా మానవుడు అదే జీవ ముక్తుడు పొందేటువంటి లక్ష్యము పరంబ్రహ్మగానే నిర్దేశింపబడింది ప్రధానాది ప్రధాని ప్రధానాధీనా న్వచిత్ ముక్తోపసూత్యత్వం అస్థిప్రసిద్ధం అంతేగానే వీడు ముక్తుడు జగత్కారణమైన ప్రధానంలో వెళ్ళి విలీనమవుతాడు సత్వగుణంలో విలీనమవుతాడు లేకపోతే రయోగుణంలో తమో గుణంలో విలీనమవుతాడు అలాగా అలాగే ఎక్కడా చెప్పలేదు కాబట్టి మోక్షాన్ని పొందినవాడు పరబ్రహ్మలో విలీనమవుతాడు పరబ్రహ్మను పొందుతాడు అని చెప్పారు కానీ ప్రధానము మహత్తత్వము ఇలాంటివి మోక్షాన్ని పొందేవారు చేరుకుంటారు అని ఎక్కడా చెప్పలేదు కాబట్టి ఆ ద్యులోక భూలోకములకు ఏది ఆయతనమో అది అదియే ముక్తోపసృత్యము అది ప్రధానము కాదాలదు ఇది కేవలము పరబ్రహ్మయే యుగుము అపిచ తమే వైకంజాన ఆత్మా అన్యాచో విము అమృత సేతు వాద్విమోకపూర్వకం విజ్ఞేయ్యాయతన ఉచ్యతే ఇప్పుడు ద్విలోక భూలోకములకు ఏది ఆయతనమో అది ఏ ఆత్మగా అదియే తెలియదగినదిగా చెప్పారు అదే మంత్రంలో ఆ మంత్రంలోనే రెండో వాక్యండి సో తమేవైకం జానత ఆత్మానం ఏది ద్విలోక భూలోకములకు ఆయతనమో అది ఏకం దానిని మీరు ఆత్మస్వరూపంగా తెలుసుకోండి అన్యా వాచో విముచ ఆ తెలుసుకోవడం ఎలాగా ఇతరములైన వాక్కులను విడిచిపెట్టరు అలాగా కొంతసేపు వేదాంతం ఇంకో ఇంకో కొంతసేపు కర్మకాండ మళ్ళీ కొంతసేపు యాస్ట్రాలజీ మళ్ళీ ఇంకో కొంతసేపు న్యూమరాలజీ మళ్ళీ కొంతసేపు ఏమో జ్యోతిషం ఇలా మొదలెట్ట కొడుతున్న అన్యావాచో విముంచత అష్ఠులే ఉండాలంటే దేహయాత్రకు కావలసిన వ్యవసను చేసుకుంటూ అపనుష్ఠులుగా ఉండాలంటే అంతేగాని ఇటు అటు అటు ఇటు అలా పరుగులు తీర్కో సో అలాగే వాటి వెనకాల పరుగులు తీసుకుంటే అలాగే ఏదో ఈ జమ్ము పెట్టుకుంటే ఆ కోరిక తీరుతుంది ఆ జమ్ము పెట్టుకుంటే ఈ కోరిక తీరుతుంది ఏంటో మణులు మాణిక్యాలు చింతామణిని మణిందో ఆ చింతామణి పెట్టుకుంటే కోరికలన్నీ తీరిపోతాయి ఇలా మొదలెట్టకూడదు ఇట్ ఈస్ నాట్ ది వే టు పర్ష్యూ అవన్నీ కూడా ఎందుకంటే వాటి గురించి అదే పనిగా భావన చేస్తూ కూర్చున్నట్లయితే అవి వచ్చి వినిపడుతుంటాయి వాటిని అన్నిటినీ తిరస్కరించి అన్యావాచో విమించద ఇతరములైన అన్నిటినీ కూడా అక్కడ అన్యాహవాచ అంటే కర్మకాండ అని అర్థం చెప్పారు కర్మకాండ కూడా విడిచిపెట్టమన్నారు అది దాన్ని కండిషన్గా పెట్టారు వాగ్విమోకపూర్వకం విజ్ఞేయం మీరు ఇతర వచనములను విడిచిపెట్టినప్పుడే ఈ ఆత్మస్వరూపము మీకు లభ్యమవు తచ్చశ్యంతరే బ్రహ్మణో దృష్టం సో ఆ విధంగా ఇతర వచనములను విడిచిపెట్టి ఆత్మరూపంగా వీడి దేన్ని పొందుతాడో అది అది బ్రహ్మయే అని సర్వత్రా ప్రసిద్ధం ఈ మంత్రంలో విచారం చేస్తున్నాం ఇదే అదే కాబట్టి ఈ మంత్రాన్ని దానికి సపోర్ట్గా కోర్ట్ చేయకూడదు ఇతర స్థలములలో దానిని బ్రహ్మగా ఖచ్చితంగా చెప్పినటువంటి సందర్భాన్ని దీనికి సపోర్ట్గా కోర్టు చేయాలి అదే చేస్తున్నారు ఆయన